ం శ్రీగురుభ్యో నమ హరి ఓంపురాణనామాయగవత్పాదశంకరం లోకశంకర ఆయుసత్వబలారోగ్యసుఖప్రీతి వివర్ధనా హృద్యా ఆహార సాత్విక సాత్వికులకు ఈ ఆహారములు చాలా ఇష్టం అవుతాయి వాళ్ళు చాలా ఇష్టపడతారు ఇటువంటి ఆహారాన్ని ఇది ఈ శ్లోకంలో మీరు గమనించచ్చు శాసనమేది లేదు సంస్థనమే తప్ప శాసనము లేదు మీరు ఇలాగంటే ఆహారం తినండి ఇలాంటి ఆహారం తినద్దు అనే విధి ఏమీ లేదు ఆ మాట గురించి చెప్పాల్సి వస్తుందంటే మీమాంసకులకు విధి నిషేధాల మీద ఉంటుంది ఫోకస్ అంతా కూడా విధి ఉంటే సంతోషపడతారు నిషేధం ఉన్నా సంతోషపడతారు విధి నిషేధము లేకపోతే అది ఎందుకు పనికిరాదు అనే ఒక ధోరణిలో ఉంటారు మీమాంసకులు అది సరైన ధోరణి కాదు శాస్త్రం శాస్త్రా శాస్త్రం అంటే విధి నిషేధాలు శంసనాథ శాస్త్రం ఇదిగా విషయాన్ని తెలుపు వేయట కూడా శాస్త్రము యొక్క పనే శాస్త్రం అంటే చెయ్యి చెయ్యకు అనే కాదు ఇది ఇలా ఉంటుంది అని చెప్పడంలో కూడా శాస్త్రము యొక్క పాత్ర కలదు కాబట్టి ఇటువంటి ఆహారాన్ని సాత్వికమైన సంస్కారము స్వభావం ఇష్టపడతారు ఎటువంటి ఆహారము ఆయుష్ సత్వ తత్వము బలమును వర్ధిల్ల ఆయు సత్వ బల అని బలం పక్క సత్వశబ్దానికి బలం అని అర్థం ఉంది అయితే మరి బలం అని పక్కన ఉన్నది ఉన్నది కనుక సత్వగుణమును వర్ధిల్ల చేయను అని అర్థం మనం చెప్పుకున్నాము బలం అంటే శరీర బలమును దానిని బట్టి ఉత్సాహమును కూడా వర్ధిల్ల చేయము ఉత్సాహంగా ఉండాలి చాలామంది నీరసంగా ఉంటారు భోజనం బాగానే చేస్తూ ఉంటారు కానీ నీరసంగా ఉంటారు అంటే అర్థమైతే తిని ఆహారంలో తామస లక్షణం ఎక్కువ ఉంద అదే సాత్వికాహారం తిన్నారనుకోండి మంచి ఉత్సాహంగా ఉండగలుగుతారు అంతేతనే హెవీ ఫుడ్ తిన్నవాళ్ళు ఉత్సాహంగా ఉండలేరు డల్గా ఉంటారు అదే లైట్ ఫుడ్ తిన్నారనుకోండి ఉత్సాహంగా ఉంటారు కాబట్టి లైట్ ఫుడ్ తింటే చాలా బలంతో పాటు ఉత్సాహం కూడా వస్తుంది సుఖం అని ఎప్పుడన్నా సుఖశాంతులను వర్ధిల్లా చేసే ఆహారం సుఖ అని ఉంటుంది సుఖ వివర్ధనా సుఖమును వర్ధిల్ల చేయనది సుఖముతో పాటుగా శాంతిని కూడా వర్ధిల్ల చేయనున్నది అని అలా మనం తెచ్చిపెట్టుకోవాలి ఆ శాంతి శబ్దాన్ని తర్వాత హృదయా సస్యా స్నిగ్ధా స్థిరా చూసినాము సో హృదయము అంటే అగ్రియబుల్ అంటే ఆహారాన్ని చూసిన వెంటనే మన మనస్సుతో ఒక ఉత్సాహము తినాలనేటువంటి ఉత్సాహం కలవా కలగా కలగాలి అటువంటి ఆహారమును హృదయములు ఉంటారు ఇప్పుడు ఈ పశుమాంసము భక్షించే సందర్భంలో ఆ సెన్సిటివిటీ ఉన్నవాడు తినలేడు ఆ సెన్సిటివిటీ ఉండకూడదు వాటి హీ శుడ్ బుక బికమ్ వెరీ అప్పుడు మాత్రమే ఆ పశు మాంసాన్ని భక్షించగలుగుతారు ఒకప్పుడు నాకు అనిపిస్తుంది ఓ రెస్టారెంట్ ఉంది ఆ రెస్టారెంట్ ఈస్ చైన్ రెస్టారెంట్ మెక్డానల్డ్ లాగా దాని వెస్టర్న్ కంట్రీస్లో ఉంటుంది దాని పేరు లాబ్స్టర్ లాబ్స్టర్ అండ్ రెస్టారెంట్ రెస్టారెంట్ పేరే లాబ్స్టర్ ఏమంటే వాడు పెద్ద పీత బొమ్మ వేస్తాడు ఆ బొమ్మకి నియాన్ మెయిటింగ్ వదిలిపెట్టి అంటే వీడికి పీతం చూస్తే వీడికి నోరు ఉంటుంది అన్నమాట ఆరోగ్యంగా ఎడ్యే చేస్తారు దాన్ని ఆ రెస్టారెంట్ దూరం నుంచే ఆ పీత కనపడుతుంది వీడికి అంటే వెంటనే వీడికి ఉత్సాహం బయలుదేరి వెళ్ళి భోజనం చేసినట్టు అవసరం సో ఆరోగ్యంగా ఆహారం తీసుకోవడానికి ఒక మనిషిలో సెన్సిటివిటీ అని ఒకటి ఉంటుంది అది లేకుండా వాడు కొంచెం థిక్ స్కిండ్ అయితేనే అటువంటి ఆహారాన్ని ఇష్టపడగలుగుతాడు అది సెన్సిటివ్ పర్సన్ అనుకోండి He cannot enjoy that kind of a food. You know, no, some people are non-vegetarian. No? India has two-thirds of the population non-vegetarian. Indian society is like that. There are contradictions. In the name of India, we have to say that the Indian is vegetarian. The but then, out of, three, out of three Indians, two Indians are non-veg. Only one is vegetarian. So, our concept is a big deal. We have a couple of people. The information is a strong and a strong. Two-thirds of the population is non-veg so, uh, non and they availability online. Because what is the most notable government not having a energy theatre in one'sgeht. He was 묻ados in India today. They found it so much as a protest morning. They informed his derechos. And he offered they said, We called him that unless they fully visit it. He wased outside. అటువంటి సెన్సిటివిటీని పెంపొందింపజేసే ఆహారం కాబట్టి హృదయాహ హృద్య శబ్దములకు ఇంకో అర్థము సౌమ్యభావమును కలిగించేవి అంటే ఇప్పుడు నేను చెప్పిందే అయింది ఇట్ ఈస్ సేమ్ థింగ్ అలా సెన్సిటివ్ అలాగే ఇంకో రెస్టారెంట్ ఇంకో రెస్టారెంట్ ఉన్నాయి ఫస్ట్ రిబ్ అనే రెస్టారెంట్ దాని పేరేను వాళ్ళ అంటే ఆ పశువు యొక్క రిబ్ ఉంటుంది ఆ రిబ్స్ ఉంటాయి ఆ రిబ్స్తో చుట్టూ ఉండే మాంసం ప్రత్యేకంగా దానికి ఏదో ఒక టేస్ట్ ముందు ఉండాలి దాంట్లో ఫస్ట్ రిబ్కి ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది అన్నమాట దాని దాని టేస్ట్ పర్టికులర్గా ఉంది వాడి అనౌన్స్మెంట్ అలా చేస్తా మోస్ట్లీ ఇన్సెన్సిటివ్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఫుడ్ అంత ఇన్సెన్సిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు అటువంటి మాంసాహారాన్ని భక్షించగలుగుతారు కొంత సెన్సిటివ్గా ఉన్నవాడు మాంస భక్షణం చేయలేకపోతాడు అల్టిమేట్గా మాంసభక్షణం అన్నది తామసాహారంలోకి వస్తుంటుంది కాబట్టి ఈ విషయాన్ని కొంచెం గమనించాల్సి ఉంటుంది హృద్యాహ అంటే సౌమ్యభావములు కలిగించేవి రస్యా అంటే రసయుక్తములు లైక్ పాలు అవి రస్యాహ స్నిగ్ధా అంటే స్నేహము కవర్ చేసినట్టు ఉన్నాను నేను టేస్ట్లో కూడా స్నిగ్ధ శబ్దానికి కొంచెం ఆ ఇంటెన్స్ టేస్ట్ లేకుండా మోడరేట్ టేస్ట్ ఉన్నదాన్ని స్లిగ్ధ అని ఉంటారు టేస్ట్ మోడరేట్గా ఉండాలి అది కారం పదార్థం అయితే కారంతో ఉన్న పదార్థం అయితే కారం తక్కువ ఉండాలి తీపి అయితే తీపి తక్కువ ఉండాలి ఆయిల్ ఉన్న పదార్థం అయితే ఆయిల్తో చేసిన మెటీరియల్ అయితే ఆయిల్ తక్కువ ఉండాలి అంతేగాని అలా ఆయిల్ ఓడిపోతా ఆ సిరప్ అలాగ కారిపోతా అలా తర్వాత వీళ్ళు వర్ణిస్తారు కూడా ఆ వర్ణన కూడా బాగోలేదు నాకు నచ్చలేదు అది మరి మీకు నచ్చిందేమో నేను అడగను ప్రసాదం తింటుంటే ఆ తీసి ఇలా తింటుంటే దాని నుంచి నెయ్యి ఇలా చేతుల మీద మో మో చేతుల్లోంచి డ్రాప్స్ పడాలి అని ఎవరో వర్ణించి పెట్టారు అర్థమైందా మీకు అది ఏదో గొప్పగా వర్ణిస్తారు దేవుడు అలాంటి వాడు దేవుడే దేవుడే ఉంది మనం తినే ఆహారంలో అందించి దేవుడికి అలా మురిపెట్టేస్తూ ఉంటాము అది పద్ధతి కాదు ఆ రకంగా వర్ణిస్తున్నారు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ కష్టమ్స్ మతం పేరుతో చలావణిగా ఉండేటువంటి కష్టమ్స్ ఏ స్థితికి చేరుకునే అవకాశం ఉన్నది ఎంతకైనా వెళ్ళిపోతాయి ఆ కష్టంస్ అన్నదాన్ని మనం అర్థం చేసుకోవచ్చు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ నైవేద్యం దేవుని నైవేద్యం ఉంటే మాట వరుసకి నైవేద్యం అంటూ ఆ దేవుడు కూడా ఎలా చూపిస్తారో మీరు ఎప్పుడైనా గమనించారా అలా దేవుడు నైవేద్యం అనమాట అదే అదే అంటే ఉరికే అలాగే ఓసారి చూపించి ఎలా వాడి ముఖాన్ని పారేయడం అలాగేదో ఆ ముక్కు తంతు ఒక తంతు ఒక తంతులాగా నైవేద్యం పెట్టేసి ఇంకా మనం దాన్ని పుచ్చుకోవడం ఆ పుచ్చుకునే టైంలో దాంట్లో ముద్ద తీసుకొని పూర్వం వాళ్ళు చెంచాలు వాడేవారు కాదు చేతితోటే ఇదే చెంచా వాడేవారు ఆ చేతితో తీసుకున్నప్పుడు ఆ నెయ్యి అలా అలాగా ఇట్లాంటి ఇలా ఫ్లో అయిపోతూ ఉంటుంది అయిపోయి ఇక్కడి నుంచి చుక్కలు పడాలి అని దాని మీద శ్లోకాలు పద్యాలు సాహిత్యం దాని మీద మళ్ళా కవిత్వం అదంతా గొప్ప ఘనకార్యం అన్నట్టుగా అలాగంటే ఆహారాన్ని సేవించినట్లయితే అది చాలా అనారోగ్యాన్ని చేస్తుంది మోడరేట్గా ఉండాలి స్థా అంటే మోడరేట్ స్నేహం ఉండాలి కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు బాదాము అని ఉంటుంది అది స్నిగ్ధ అంటే దాంట్లో అదేమిటిది వాట్ ఈస్ బాదాం ఆల్మండ్ ఆల్మండ్లో ఆయిల్ ఉంటుంది పీనట్లో ఆయిల్ ఉన్నట్టుగానే ఆల్మండ్లో కూడా ఆయిల్ ఉంటుంది పీనట్ బటర్ ఉన్నట్టుగానే ఆల్మండ్ బటర్ ఉంటుంది పీనట్ బటర్లో మీకు ఆయిల్ కంటెంట్ ఎక్కువ లేదా ఆల్మండ్ బటర్లో ఆయిల్ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆల్మండ్లో ఉన్న ఆయిల్ అది స్నిగ్ధ కేటగిరీలోకి వస్తుంది పీనట్ కొంచెం మోర్ దాన్ స్నిగ్ధ ఇట్ ఈజ్ బిట్ ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది ఇంకా నువ్వులలో అయితే ఇంకా ఎక్కువ ఆయిల్ ఉంటుంది కాబట్టి నువ్వులు అలా తినేస్తూ ఉండడము లేకపోతే పీనట్స్ని భక్షించడము కొంచెం కాష్టస్థ ఉండాలి లేదా ఆల్మండ్ ఈజ్ సమ్వాట్ బెటర్ కాజులో కూడా స్నిగ్ధ కేటగిరీలోకి వస్తుంది బికాస్ ఇట్ ఈస్ నాట్ వెరీ స్వీట్ నాట్ వెరీ సాల్టీ నాట్ వెరీ హాట్ అని అనేసి వచ్చి అటువంటి పదార్థములు కొద్దిగా ఆయిల్ ఉండి టేస్ట్ మోడరేట్ గా ఉన్న పదార్థములు అవన్నీ కూడా సాత్విక ఆహారములోకి వస్తాయి చూద్దాం శంకర్లు ఏమంటారు చూడండి ఆయుష్య సత్వంచ అన్నదానికి వలంచాన్నది అర్థం ఆయుహో కాదు సత్వము వేరు బలం వేరు ఓకే కాబట్టి సత్వశబ్దానికి అంతఃకరణ అంతఃకరణము అని చెప్పాలి సత్వశబ్దానికి అంతఃకరణం అనే అర్థము గలదు కాబట్టి అంతఃకరణమును వర్ధిల్లజేయము అనగా వీడికి మంచి ఆలోచించిన శక్తిని ఇస్తుంది అని ఒక అర్థం లేదా సత్వశబ్దానికి అంతఃకరణ శుద్ధి అనర్థం చెప్పినట్లయితే అంటే సత్వగుణము అనర్థం చెప్పినట్లయితే సాత్వికమైన ఆహారం తింటే సహజంగానే సత్వగుణము వర్ధిల్లుతుంది ఆరోగ్యంచ సుఖంచ ప్రీతి అటువంటి ఆహారమును తిన్నట్లయితే ప్రీతిగా కూడా ఉంటాయి వాటి ఎందు మీరు టేస్ట్ అన్నది టేస్ట్ గురించి మీకు ఒక ప్రీతి అంటే టేస్ట్ టేస్ట్ గురించి మీకు ఒక సీక్రెట్ చెప్తా గమనించండి టేస్ట్ అన్నది అది పదార్థమునందు సహజంగా ఉంటుందని మీరు అనుకోకూడదు టేస్ట్ ఈజ్ ఆల్వేస్ కల్టివేటెడ్ టేస్ట్ ఆల్వేస్ ఇట్ ఈస్ లైక్ దాట్ ఇప్పుడు మిరపకాయ బజ్జీల్లో టేస్టే ఉంటుంది బట్ వీ కల్టివేట్ ది టేస్ట్ ఇప్పుడు బాగా పంచదార దట్టించిన జిలాబీలో టేస్టే ఉంటుంది అది పళ్ళు పులిసిపోతూ ఉంటే నాలుకంతా కూడా స్టన్ అయిపోతుంది షుగర్ అటాక్కి అంట్లో టేస్టే ఉంటుంది బట్ వీ కేర్ఫుల్లీ కల్టివేట్ ది టేస్ట్ కాబట్టి టేస్ట్ సంథింగ్ విచ్ ఈజ్ ఆల్వేస్ కల్టివేటెడ్ అంచేతలే మనకి సామెత తినక తినక వేము దియనుండు అది కల్టివేట్ చేయచ్చు వేము వేపతో కూడా ఏదైనా పదార్థం తయారు చేసినట్లయితే మనం దాన్ని ఎంజాయ్ చేసేట్లాగా కల్టివేట్ చేయొచ్చు వేప గింజలని పచ్చడిలోనూ పులుసులోనూ వేసుకుంటూ ఉంటాం కొంతమంది ఇష్టపడతారు ఆ వేప గింజ వల్ల వచ్చే చేదు ఆ రుచికి అది ఇట్స్ ఎన్ అడిషనల్ ఫ్యాక్టర్ కాబట్టి టేస్ట్ అన్నది దాంట్లో సహజంగా ఉండేదేమీ కాదు మీరు కల్టివేట్ చేసుకునేదే కాబట్టి ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ కల్టివేటింగ్ కొంచెం అభ్యాసం చేసి ఇది నాకు బాగుంటుంది అని మీరు అనుకుని ముందు తర్వాత నోట్లో పెట్టుకునే ఆయనకి బాగానే ఉంది బాగుంది మనం దీన్నే తిందాము అని ఇంకొక రెండు మూడు సార్లు ప్రయత్నం చేస్తే చాలా బాగుంది అనే స్టేజ్కి మీకు వచ్చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా దాని ప్రీతిని మనం డెవలప్ చేసుకుంటే ఆ ప్రీతి డెవలప్ అవుతుంది ప్రీతి వివర్ధనా ఆయుష్త్మలారోగ్యసుఖప్రీతి వివర్ధనా అది సమాస్పదం ఓకే సింగిల్ తే చ రస్ రసోపేతా ఈ ఆహారములు ఇంకా ఏంటి ఈ సాత్విక ఆహారంలో ఇంకా ఎలాగంటే రసముతో కూడి ఉంటాయి స్నిగ్ధా స్నేహవంత స్నేహము అంటే ఆయిల్ కొద్దిగా ఉంటుంది స్థిరాహిరకాల స్థాయి దేహే అది ఇంట్రెస్ట్ స్థిరా అంటే అలా అంటున్నారు సో చిరశబ్దానికి నరిషింగ్ ఫుడ్ అని చెప్పారు ఇప్పుడు నరిషింగ్ ఇప్పుడు కొన్ని ఫుడ్స్ ఉంటాయి మన అనుభవంలో ఉంటుంది ఒకటి ఎంత తిన్నా ఆకలి తీరదు ఇంకా తినాలని అనిపిస్తుంది వెరైటీ సర్టన్ ఫుడ్స్ ఫుడ్గా తినేప్పటికే అది మనకి ఫీల్లింగ్ అనే ఫీలింగ్ కలుగుతుంది సో చూసారు డిఫరెన్స్ మీరు గమనించారా ఇప్పుడు బాగా రోస్టెడ్ ఆయిలీ ఫుడ్ ఉందనుకోండి అది అట్రాక్టివ్గా ఉంటుంది కానీ మే నాట్ బి ది రైట్ ఎగ్జాంపుల్ అది అలా కొన్ని ఫుడ్స్ లీవెలం రోస్టెడ్ ఐలీ ఫుడ్ లీవిటలో దెర్ఆర్ సర్టన్ ఫుడ్స్ మీరు తింటే ఆకలి తీరదండి వాటి అవి తిన్న ఆకలి తీరదు కొన్ని ఫుడ్స్ ఉంటాయి కొద్దిగా తినేప్పటికే మనకు ఆకలి తీరినట్లు అనిపిస్తుంది పుష్టిగా ఫీల్ అవుతాం సో నేను చెప్పిన దాంతో మీరు అంగీకరించే సందర్భం ఉందా లేకపోతే అది ఈ నిజం చెప్పుకుంటున్నాడు అనుకుంటున్నారా అలా నేను దృష్టాంతం ఇవ్వలేకపోతున్నాను సర్టన్ ఫుడ్స్ చాలా ఫీల్లింగ్ ఉంటాయి ఇప్పుడు మీరు బ్రెడ్ ఉందనుకోండి బ్రెడ్కి చక్కగా పీనట్ బటర్ కానీ లేకపోతే ఏదైనా కొద్దిగా స్నేహము లైక్ బటర్ ఎనీ బటర్ కొద్దిగా దాన్ని ఒక పండు అరటిపండు కానీ మామిడి పండు నాలుగు ముక్కలు కానీ ఆ బ్రెడ్కి జత చేసి మీరు తిన్నారనుకోండి చాలా ఫిల్లింగ్గా ఉంటుంది సో దట్ పొద్దున్న సెవెన్ థర్టీగా అటువంటి బ్రేక్ఫాస్ట్ సమ్ టూ ఆర్ త్రీ బ్రెడ్ పీసెస్ విత్ ఏ ఫ్రూట్ పీస్ ఫ్యూ పీసెస్ ఫ్రూట్ మీరు కనుక ప్రేమగా దాన్ని స్వీకరించినట్లయితే మీకు మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి దాకా మళ్ళీ ఇంక భోజనానికి సమస్య ఉండదు ఏమండి అలా కాకుండా మీరు ఒక ప్లేట్ ఇడ్లీ ఓ ప్లేట్ దోశ ఒక ప్లేట్ పూరి తిన్నారనుకోండి మళ్ళీ పదకొండున్నరకు మళ్ళీ భోజనం అడిగిపోయారు అలా ఉంటుంది అదే ఉప్మా ఈ పెళ్లిగారు ఉప్మా ఉంటుంది అది ఉప్మా తిన్నా అది ఏమీ ఫీలింగ్గా ఉండదు మళ్ళీ పదకొండు కాకుండా మళ్ళీ భోజనం అయిపోయారు సో ఆ మనం తిన్న ఆహారము దేహమునందు కొంత ఎక్కువసేపు ఉండేది చిరకాల స్థాయిన ఆ పదాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆహారము పొట్టలో ఎక్కువసేపు ఉండడం వేరే దేహమునందు ఎక్కువసేపు ఉండడం వేరే దేహమునందు ఉండడము అంటే మీరు కింద ఆహారము ఏ భాగమైతే పచనమై రక్తప్రసారంలో ప్రవేశించిందో అది దేహమునందు ఉండే ఆహారం పొట్టలో ఉండడం అంటే ఏమిటి ఎక్కువసేపు పొట్టలో ఉందంటే జీర్ణం కాలేదనర్థం కాబట్టి అక్కడ దేహే చిరకాల ఇంతే తప్ప ఉదరే చిరకాల స్థాయిన మాత్రం కాదు ఉదరే చిరకాల స్థాయిన అంటే అది అజీర్ణం వచ్చింది అనమాట అజీర్ణం కాలేదు కాబట్టి మీరు ఏదైనా ఆహారం తీసుకున్నట్లయితే దాని నుండి దేహానికి లభించే పోషక పదార్థములు సమృద్ధిగా ఉంటాయి అధికంగా పోషక పదార్థాలు లభిస్తాయి ఆ కారణంగా ఆ మీకు ఎక్కువ కాలము అనుభవానికి వస్తుంది అది దాన్ని స్థిరాహనే శబ్దంతో చేసి పొట్టలో ఎక్కువసేపు ఉండే భోజనం మాత్రం అది మంచిది కాదు ఆ సందర్భంగా మీకు నేను ఇంకో విషయం చెప్పాల్సి ఉంది మీరు పండు తిన్నారనుకోండి అది పొట్టలో రెండు గంటల కంటే ఎక్కువసేపు ఉండదు రెండు గంటల అయ్యి లోపల అది బ్రేక్ డౌన్ అయిపోయి చక్కగా డైజెస్ట్ అయిపోతుంది రైస్ అవి తిన్నారనుకోండి టు సెవెన్ అవర్స్ పొట్టలో నిలిచి ఉంటాయి ది టేక్ దట్ మచ్ టైం పల్సెస్ అండ్ సీరియల్స్ మాంసం ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ టైం తీసుకుంటుంది డైజెస్ట్ అవడానికి నేనేదో మీకు రఫ్గా చెప్పాను ఒకవేళ నెంబర్స్ కొంచెం తగ్గించాల్సి వస్తే ప్రొపోర్షనేట్ గా తగ్గించాలి ఇలాగా పండు వన్ అవర్ ఉంటుంది రైస్ అండ్ పల్సెస్ సీరియల్స్ అండ్ పల్సెస్ త్రీ టు ఫోర్ అవర్స్ ఉంటాయి మాంసం సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఉంటుంది దట్ దట్ ఈస్ హౌ మీరు ప్రొపోర్షనేట్ గా చూసుకోండి దాన్ని బట్టి మాంసాహారము శరీరానికి మంచిది కాదు అని తెలిసిపోతూనే ఉంది ఎందుకంటే సెవెన్ ఎయిట్ అవర్స్ అలాగ పడుతుంటుంది అది పొట్టలో వెయిటింగ్ టు బి డైజెస్టెడ్ ఈ లోపల ఇట్ స్లోలీ గెట్స్ స్పాయిల్డ్ అంటే పొట్టలో పార్ట్లీ డైజెస్టెడ్ పార్ట్లీ స్పాయిల్డ్గా అవుతుంది మాంసము భక్షించినట్లయితే అది దట్స్ వై మాంసాహారము ఆరోగ్యానికి అల్టిమేట్గా మంచిది కాదు కాబట్టి వీటన్నిటినీ గమనించాల్సి ఉంటుంది హృదయాహ హృదయ ప్రియా హృదయములకు ప్రీతిని కలిగించేది అంటే మనస్సుకి నచ్చిట్లా ఉండాలి ఆ సెన్సిటివిటీని హర్ట్ చేసేట్టుగా ఉండకూడదు సెన్సిటివిటీకి అనుకూలంగా ఉండాల్సి ఉంటుందాహారం ఆహారాహ సాత్విక సాత్విక ఇష్టా ఇటువంటి ఆహారములు సత్వగుణ ప్రధానమైన స్వభావము గలవారికి ప్రీతికరములుగా ఉంటాయి అయిన శ్లోకము తరువాత కట్వాంవార్త్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన రాజసా దుఃఖశోకామయ ప్రియా మళ్ళీ ఒక పెద్ద సమాసం ఒకటి వచ్చింది ఇవి రాజసస్య ఇష్టా ఆహారా రాజస స్వభావము గలవాడికి చాలా ప్రీతికరమైనటువంటి ఆహారం ఎలాగా కటు అమ్ల లవణ అత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహి బహువచనం ద్వంద్వ సమాసం ఈ అతి అనే పదం మధ్యలో పడే పడేస్తారు దాన్ని దాన్ని మొదట పెట్టుకోవాలి కాబట్టి మీరు సపోజ్ అతి ముందు పెట్టారనుకోండి మీటర్ పోతుంది మీటర్ని పరిరక్షించడం కోసం అతి అనే శబ్దాన్ని మధ్యలో వేస్తారు ఓకే కాబట్టి దాన్ని మీరు ఎలా అన్వయించుకోవాలి అతి కతు అతి అమ్ల అతి లవణ అతి ఉష్ణ అతి తీక్ష్ణ అతి రూక్ష అతి విదాహి అటువంటి ఆహారములు రాజస రాజస స్వభావము గల వారికి చాలా ఉంటాయి అతి కటు అంటే చేదు ఎక్కువ ఛేదుగా ఉండే ఆహారము సాధారణంగా ఎక్కువ ఛేదుగా ఉండే ఆహారము ఈ తాగుబోతులందరికీ అది బాగా అనుభవంలో ఉంటుంది తాగుబోతులు వా తాగుతూ ఉంటారు చూడండి వాళ్ళు ఏది తాగుతా అవన్నీ చేదుగా ఉంటాయని తమ్ముడుగా అందరికీ తెలుసున్న విషయం అది ఆల్కహాల్ ఉంటుంది ఆల్కహాల్ అంటే సిటు హెచ్ఐవ్ ఓహెచ్ అదేమి రుచిగా ఏమి ఉండదు అది అది చేదుగా ఉంటుంది నాలుగు మీద పడగానే చేదుగా ఉంటుంది తర్వాత ఈ ఇసోఫాగస్ట్లోంచి వెళుతున్నప్పుడు దాహ విదాహి అది మంట పుట్టిస్తుంది పైగా ఆ ఈసోఫాస్ యొక్క ఆ సాఫ్ట్ టిష్యూస్ ఉంటాయి పైన లూకస్ టిష్యూస్ చాలా సాఫ్ట్ టిష్యూస్ వాటిని అన్నింటినీ కూడా ఈ ఆల్కహాల్ డిజాల్వ్ చేస్తారు రియాక్ట్ అయిపోతుంది వాటికి డిజాల్వ్ చేస్తారా తర్వాత ఆల్కహాల్ చాలా క్విక్గా ఆక్సిడైజ్ అవుతుంది అది ఆక్సిడైజ్ అయితే ఎసిటిక్ యాసిడ్ నిర్మాణం అవుతుంది యాసిడ్ చాలా చెడ్డది ఉదరమునకు ఇసు ఫ్యాగస్ మొత్తం అన్ని అంగములకు కూడా అది హానికరము ఎసిటిక్ యాసిడ్ చాలా పే చాలా స్ట్రాంగ్ యాసిడ్ అది మంచిది కాదు సో ఇటువంటి సమస్యలు ఉంటాయి కాబట్టి కటుశ్దానికి ఆహారం రూపంగా కాకరకాయ చెప్పడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే కాకరకాయ రాక్షసం నేను అనుకోను అది ఒక రకంగా ఆరోగ్యానికి మంచిది కూడా కాబట్టి కటుశబ్దానికి కాకరకాయని దృష్టాంతం చెప్పద్దు కాకరకాయ అని నేసేస్తే అది రాజసమయ కూర్చుంటాయి రేపొద్దున్న మళ్ళీ కాకరకాయ తినాలంటే మనకి అది అడ్డు ఈ సంస్కారం అడ్డు కాబట్టి కటుశుబ్దానికి దాన్ని దృష్టాంతం పెట్టొద్దు అది సాత్వికంలోనే పడేసాయండి కటుశుబ్దానికి మీరు లిక్విడ్ ఫుడ్ తీసుకోండి వాట్ కైండ్ ఆఫ్ లిక్విడ్ ఫుడ్ విచ్ ఇస్ వెరీ ప అండ్ సో ఆల్కహాలిక్ డ్రింక్ ఒకప్పుడు ఈ సాలిడ్స్లో కూడా ఆల్కహాల్ మిక్స్ చేసిన సాలిడ్ ఫుడ్స్ ఉంటాయి దానికి రమ్ బ్రెడ్ అంటాడు అది బ్రెడ్ రమ్ దాంట్లో కొంత కంటెంట్ రమ్ ఉంటుంది రమ్ అంటే వెరీ స్ట్రాంగ్ ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉన్న లిక్విడ్ని రమ్ అంటారు అది ఆ బ్రెడ్లో కొంత కంటెంట్ ఉంటుంది దాన్ని బట్టి సహజంగానే బ్రెడ్కి మధుర లక్షణం దానికి ఉండదు చేదుగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే కట్టశబ్దానికి ఈ ఇంటాక్సికేటింగ్ ఫుడ్స్ని మీరు దృష్టాంతంగా తీసుకుంటే బాగుంటుంది పైగా ఈ ఆల్కహాల్ మొదలైనవి తాగేవాళ్ళు రాజస్వ స్వభావం కలిగి ఉంటారు కూడా ఆ విధంగా తీసుకోండి తర్వాత అమ్లా అంటే పులుపు కొంతమంది పులుపును బాగా ఇష్టపడతారు నిజానికి నార్త్ ఇండియా వర్సెస్ సౌత్ ఇండియా చూసుకున్నట్లయితే మీకు చింతపండు ఎక్కువగా కర్ఫ్యూమ్ అవుతూ ఉంటుంది సౌత్ ఇండియాలో నార్త్ ఇండియాలో అసలు చింతపండు వాళ్ళు వాడనే వాడకపోయినా మీరు ఆశ్చర్యపడే మీరు వెస్టర్న్ సొసైటీస్లోకి వెళ్తే చింతపండు అనే ఒక ఫుడ్ ఐటమ్ అని వాళ్ళు అనుకోని కూడా అనుకోరు దే డోంట్ యూజ్ ఇట్పండు అదేదో గొప్ప ఆహారం అని మీరు అనుకోవడం సరికాదు మంచిది కాదు చింతపండు టాక్తారిక్ యాసిడ్ అని ఒక యాసిడ్ స్ట్రాంగ్ యాసిడ్ అండి ఆ యాసిడ్ ఉంటుంది దాంట్లో ఆ చింతపండు యొక్క పులుపు అంతా కూడా టాక్తారిక్ యాసిడ్ వల్ల వచ్చినటువంటి పులుపు ఆ పులుపు ఏమీ మంచిది కాదు మీరు ఆహారం నుంచి చింతపండుని పూర్తిగా మానేసిస్తే కూడా చాలా మంచిది ముఖ్యంగా ఈ చింతపండు గురించి కొద్దిగా చెప్తారు మీ దగ్గర అది ఆరోగ్యానికి మంచిది కాదు నెంబర్ 1. ఇట్ ఈజ్ నాట్ ఫుడ్ చింతపండు ఇట్ ఈజ్ నాట్ ఫుడ్ రైస్ ఈజ్ ఫుడ్ సీరియల్ ఈస్ ఫుడ్ ఫ్రూట్ ఇస్ ఫుడ్ సాల్ట్ ఈస్ నాట్ ఫుడ్ సాల్ట్ ఈజ్ యూజ్డ్ మనకి మన టేస్ట్ కల్టివేటెడ్ టేస్ట్ కోసం ఇవన్నీ తినడం కోసం సాల్ట్ సపోర్ట్ గా ఉంది Salt సాల్ట్కి న్యూట్రిషనల్ వాల్యూ ఏముంది ఇట్ ఈజ్ నాట్ ఫుడ్ ఎంతో కొంత సాల్ట్ దేహానికి కొన్ని సందర్భాల్లో అవసరం అవుతుంది అది మామూలుగా ఈ సీరియల్స్ పల్స్టర్స్లో ఉన్న సాల్టే సరిపడుతుంది మీరు అడిషనల్గా మీరు ఉప్పు ఈ రోజు నుంచి ఉప్పు కొనం మానేస్తే మీకు యూ డోంట్ మిస్ ఎనీ టైం పైగా మీరు ఆరోగ్యంగా ఉంటారు కూడా కాబట్టి సాల్ట్ ఈజ్ నాట్ ఫుడ్ అదేవిధంగా చింతపండు ఫుడ్ కాదు దాంట్లో మీకు అది పేరుకి పండు కానీ పండు ఏది అది దారి పద్ధతి ఊరికే పేరుకి చింతపండు అన్నారే కానీ దాంట్లో న్యూట్రిషన్ ఏమీ లేదు మరి అది ఎందుకు పెట్టినట్టు అంటే కల్టివేటెడ్ టేస్ట్ మనమేమో స్పైసీ టేస్ట్కి అలవాటు పడి ఉంటాము కారం వేస్తే అది తినలేదు మీరు ఆ కారాన్ని ఆ మిరపకాయ కారం ఎండు మిరప కారం ఆ జీలకర్ర కారం అని ఆ కారాన్ని కనుక పౌడర్ని దాంట్లో డంప్ చేసినప్పుడు దానికి సాల్ట్ చింతపండు వేసి దాన్ని కొంచెం మీరు మోడరేట్ చేయకపోతే తినలేరు కాబట్టి కారం వేయబోతున్నారు కాబట్టి చింతపండు వేస్తారు కారం ఆల్రెడీ వేశారు కాబట్టి ఉప్పు వేస్తారు అలా దాన్ని ఒక కాంబినేషన్ కింద చేసి పెడతారు కొద్దో గొప్ప ఉపయోగకరమైన ఎలిమెంట్స్ ఆ కారంలో ఉన్నాయి తప్ప చింతపండులోనూ ఉప్పులోనూ లేదు కారంలో కొక్కుమి అనేవ కొన్ని కాంపౌండ్స్ ఉన్నాయి ఆర్గానిక్ కాంపౌండ్స్ వాటికి బాడీ మీద మంచి ఎఫెక్ట్ ఉంటుంది ముఖ్యంగా పచ్చికారం అంటే పచ్చిమిరప అయినట్లయితే దాంట్లో శరీరానికి ఉపయోగపడే అంశాలు కొన్ని ఉన్నాయి ముఖ్యంగా క్యాన్సర్ ప్రివెంటింగ్ పదార్థాలు కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి దాంట్లో క్యాన్సర్ని ప్రివెంట్ చేసేటువంటి కెమికల్స్ కొన్ని దాంట్లో ఆర్గానిక్ కెమికల్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి పచ్చిమిర్చిని కొద్ది గొప్ప వాడడం మంచిది ఎండుమిర్చి వల్ల ప్రయోజనం లేదు కానీ మనం ఆల్రెడీ కల్టివేట్ చేస్తున్న కనుక టేస్ట్ మనకి ఆ మిర్చి లేకపోతే రోజు గడవదు మిర్చి ఎప్పుడైతే పెట్టారో దాంతోపాటుగా పంచ ఉప్పును పంచ చింతపండు దాంతోపాటుగా వస్తాయి కాబట్టి రీఆర్గనైజ్ చేసి అసలు కిచెన్ నుంచి చింతపండుని తీసి పారేస్తే చాలా బాగుంటుంది అది ఒకటి గమనించదగ్ కొంతకంద ఏం చేస్తారంటే నిమ్మట సైన్స్ ఇది నేను జాగ్రత్త నేను చెప్పి ప్రతి మాట వెరిఫై చేయకుండా నేను చెప్పను వెరిఫై చేసిందే చెప్తాను నాకు సహజంగా తెలుసున్నదైనా అయి ఉండాలి లేకపోతే నేను ఎవరైనా న్యూట్రిషన్ సైంటిస్ట్ తోటి వెరిఫై చేసిందైనా చెప్తాను ఆ డాక్టర్లు కూర్చున్నా కూడా అది ఇట్ హ్యాస్ టు పాస్ మస్తర్ వేరుగా ఏదో పిచ్చిగా చెప్తున్నాడని అనిపించకూడదు అందుకోసం జాగ్రత్తగా చెప్పాల్సి ఉంటుంది స్టూడో సైన్స్ చెప్పకూడదు సైన్స్కి చెప్పాలి వేదాంతం చెప్పాలి వేదాంతం ఈజ్ ఆల్సో సైన్స్ ఎనీవే నిమ్ముందనుకోండి మన వాళ్ళు ఏం చేస్తారంటే చింతపండు తీసి మేము నిమ్మ వాడుతున్నామండి అని చెప్తారు బట్ దే డోంట్ అండర్స్టాండ్ వన్ థింగ్ నిమ్మని మీరు బాయిల్ చేయకూడదు అంట్లో ఎస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది ఆ పులుపు ఎస్కార్బిక్ యాసిడ్ నుంచి వస్తుంది ఎస్కార్బిక్ యాసిడ్ అంటే విటమిన్ సి మీరు దాన్ని కొద్దిగా వేడి చేసేప్పటికీ అది బ్రేక్ అయిపోతుంది మీకు విటమిన్ బ్రేక్ అయిపోయి సమ్ సిల్లీ యాసిడ్స్ వస్తాయి కాబట్టి నిమ్మని రూమ్ లో మీరు వాడుకోవాల్సి ఉంటుందే తప్ప నిమ్మ చారు పెడతారు యూ కెనాట్ డ్రింక్ దాట్ అది మంచిది కాదు వెగటుగా కూడా ఉంటుంది నిమ్మ బాయిల్ చేసేసి పెడితే వెగటుగా ఉంటుంది నిమ్మ ఏం చేస్తారో తెలిసినా మీరు ఉప్మా చేస్తున్నారనుకోండి అది తినే కొంచెం నిమ్మ పిండుకుంటారు ఆ ఉప్మా మోరార్లెస్ యాంబియెంట్ టెంపరేచర్లో ఉంటుంది రూమ్ టెంపరేచర్లో ఉంటుంది మోరార్లెస్ నోట్లో పెట్టుకుంటే కాలదు కదా అప్పుడు కొద్దిగా నిమ్మ పిండుకుంటే మీకు టేస్ట్ వస్తుంది ఫ్లేవర్ వస్తుంది విటమిన్ సి వస్తుంది విటమిన్ సి వెరీ యూస్ఫుల్ విటమిన్ దానికి అసలు విటమిన్ సి ఎంత బాడీకి అవసరమో దాని మీద బోల్డ్ అంత రిసెర్చ్ ఉంది లినస్ పౌలింగ్ అనే ఒక పెద్ద సైంటిస్టు ఎక్సెస్ విటమిన్ సి తీసుకోవటం వల్ల చాలా శరీరానికి మంచిది ఏమో చీజ్ తీసి దాని మీద కొంతమంది న్యూట్రిషనిస్ట్స్ ఏమన్నారంటే అంత ఎక్కువ తీసుకుంటే మంచిది కాదు మోడరేట్ క్వాంటిటీస్లో తీసుకుంటేనే ఉపయోగం ఉంది కొంతమంది అభిప్రాయం భేగంగా ఇదే విధంగా రెండు పక్షాలు ఉన్నాయి మనకి వేదాంతంలో ఎలా పక్షాలు ఉంటాయో ద్వైతం అద్వైతంలాగా అక్కడ కూడా పక్షాలు ఉంటాయి సో కాబట్టి అల్టిమేట్గా అది సెటిల్ అయినట్టు అనిపించదు బట్ జనరల్ మెసేజ్ దాని నుంచి ఏమొస్తుందంటే మిగతా విటమిన్స్ కంటే విటమిన్స్ కీని కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకోవటం మంచిది ఇప్పుడు విటమిన్ బి వన్ బి టూ ఎక్కువ తీసుకుంటే ఎక్స్క్రియట్ అయిపోతాయి పోతాయి అవుతుంది దేహానికి అవసరం ఉండదు కొద్దిగా తీసుకుంటే సరిపడుతుంది లేదా విటమిన్స్ కీ కొంచెం ఎక్కువ తీసుకున్నా నష్టం లేదు కాబట్టి నిమ్మని మీరు వాడదలుచుకుంటే యూ కెన్ యూజ్ ఇట్ కొంచెం ఎక్కువ పడినా నష్టమేం లేదు కానీ బాయిల్ ఇప్పుడు చాలంటే ఏమిటి చేస్తారు ఆ నిమ్మరసం వేసేసి బాయిల్ తీసి అలా చేయకూడదు అలా నిమ్మచారు అని అన్నారంటే నేనైతే పక్కన పెడతాను ఇంకా అది నాకు తెలిసే విటమిన్స్ సి బతికేమవుతుందో దాంట్లో మీకు చింతపండు బదులు టొమాటో యూస్ చేసి బాయిల్ చేసుకునే చారు పెట్టుకోవచ్చు నిమ్మని వేడిలో కాకుండా వాడుకునే సందర్భంలో మీరు వాడుకోవచ్చు సపోజ్ మీరు పప్పు కలుపుకునే నిమ్మ పిండుకుని తింటే తినచ్చు అలా చేయచ్చు ఉప్ప మీద ఎలాగూ యూస్ చేస్తారు అలాగే ఈ మిరపకాయ బజ్జీ తినేవాళ్ళు నిమ్మ రసంతో మిరపకాయ బజ్జీ తింటారు ఈ కారు కింద టైర్లు కింద నిమ్మ పెడతారు అది ఈ మధ్య డెవలప్ అయిన కష్టం అది అన్నెసరీ యూ షుడ్ స్టాప్ ఇట్ అలా ఆహార పదార్థాలని కారు టైర్ల కింద పెట్టి నలకొట్టడం తప్పు అది అలా చేయకూడదు వీళ్ళకి తెలియదు చేస్తూ ఉంటాను నేను తప్పుగా చెప్పాను అనుకుంటున్నారా మీరు చేశారు కాబట్టి అదేదో గొప్పని నేను అనుకోవడం నేను ప్రతిదాన్ని ప్రశ్నిస్తాను కారు టైర్ల కింద పెట్టి నిమ్మకాయలను అలా పగలకొట్టడం తద్వారా రోడ్డు మీద నిమ్మకాయలను అలాగే వదిలేయడం స్వచ్ఛ భారత్ అభియానికి కూడా విరుద్ధమని యూఆర్ నాట్ సపోజ్ టు డూ సచ్ థింగ్స్ రోడ్డు మీద అలాంటివి చేయకూడదు మీరు ఒకవేళ చేస్తే మళ్ళీ తీసేయాలి రోడ్డు మీద తీసి దాన్ని డస్ట్బిన్లో పడేయాలి కాబట్టి మంచి నిమ్మకాయ నవనవలాడుతో ఉంటుంది మంచి ఫుడ్ ఐటమ్ అది ఇట్స్ ఏ ఫ్రూట్ కైండ్ ఆఫ్ థింగ్ దాంట్లో విటమిన్ సి ఉంటుంది అది మీకు ఉపయోగపడుతుంది ఎవరికైనా ఇస్తే వాళ్ళు ఉపయోగించుకుంటారు దానిని కేవలము మీ బిలీఫ్ కారణంగా కారు చక్రాల కింద పెట్టి నలక్కొట్టి తద్వారా మీ కారు బాగా అభివృద్ధికి వస్తుందని అనుకోవడము ఐ పుట్టిట్ అండ్ ఐవ్ ఏ క్యాటగిరీ ఆఫ్ సూపర్ స్పెషల్ ఐఎమ్ నాట్ షూర్ whether it should be done. anyway that is a digression coming back to the point nimmana meru samuchitanga vadukovalasundundi majjiga pulisindante adi manchidi kaadu aarogyam adi pulisindante artha enti ante already adi paadayipothundeni artham mana vallu em chestarante pani kattukuni puli sheet la chesin tarvata aa pulini majjiki edo popo ode vittu dange edo kotta taste jatha chesi adhi bhakshya prayatnam chestaru అలా చేయకూడదు అది పులుస్తోందంటే అర్థం ఏమిటి ఆల్రెడీ బ్యాక్టీరియల్ రియాక్షన్స్ దాంట్లో బాగా జరుగుతున్నాయి ఆ సీక్రిషన్స్ వస్తాయి బ్యాక్టీరియల్ గ్రోత్ వచ్చినప్పుడు సీక్రిషన్స్ వస్తాయి ఆ సీక్రిషన్స్ ఎసిడిక్గా ఉంటాయి అందుకోసం మీకు మజ్జిగ పులుస్తుంది కాబట్టి పుల్ల మజ్జిగ ఆరోగ్యానికి మంచిది కాదు కానీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ భోజనం చేస్తూ ఉంటారు ఈ రాజస్సులు పులిహార అనేది పులిహార పులిహార అంటే పుల్లని ఆహారము అని అర్థం దాని పులి తినే ఆహారం కాదది టైగర్ ఫుడ్ అని రాంగ్ ట్రాన్స్లేషన్ అది పులిహార అంటే సవర్ రైస్ అని అర్థం అంతే తప్ప టైగర్ ఫుడ్ అని రాంగ్ ట్రాన్స్లేషన్ టైగర్ ఫుడ్ కొద్దిగా తీసుకుంటామంటే వీళ్ళు నేను టైగర్ అవ్వాలనుకుని వీడు పుట్టిన అదేమి తప్పది పులిహార అన్నది ఐ డు నాట్ కన్సిడర్ ఇట్ అస్ ఫుడ్ ఎందుకంటే దాంట్లో ఉండే రైస్ అంతా స్టార్చ్ అందులో మిల్లు పట్టినటువంటి రైస్ని ఉపయోగిస్తారు స్టార్ట్ తప్ప దాంట్లో న్యూట్రిషన్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది దానికి తోడు చింతపండు దానికి దక్కించి సాల్ట్ బాగా పడేసి ఆ చింతపండును చేయడానికి మిరపకాయలు సాల్ట్ పెట్టి ఆయిల్ పెట్టి ఆయిల్ని బాగా బర్న్ బాగా బర్న్ అయిపోయినటువంటి ఆయిల్ని పెట్టి పో పెట్టి ఎండు మిరపకాయలు వేయి కొట్టి దాంట్లో దాన్ని ఒక డిస్ట్ కింద తయారు చేసి పైగా దేవుళ్ళు ప్రసాదం ఉంటూ ఉండడం దానికి ప్రసాదం అని ఓ ఒకటి పెడితే అది ఇప్పుడు శాక్రోసానిటవి కూర్చుంటుంది యూ కెనాట్ రిఫ్యూజ్ ఇట్ యూ కెనాట్ తోట సైడ్ యూ కెనాట్ పుట్టిటైడ్ యూ హౌ టు కన్స్యూమ్ ఇట్ అలా చేయకూడదు అలా కన్స్యూమ్ చేయకూడదు దీన్ని పొట్టనే వేస్ట్ బ్యాస్కెట్ లాగా వాడకూడదు అలా ఏది పెడతాయని నోట్లో ఉండడం అది చాలా ఆరోగ్యానికి చాలా చెడ్డది కాబట్టి ఈ పులిహారలు పుల్ల వీటన్నింటినీ మీరు ఆలోచించి దూరంగా పెడితే మంచిది తర్వాత అత్యుష్ణ చాలా వేడి వేడి అంటే మళ్ళీ ఆయుర్వేదంలో చాలా వేడి ఉంది ఆ మాట కాదు ఇది ఆ మాటలకు అర్థమైతేటో వాళ్ళకే తెలియాలి నాకు తెలియవు ఆహారం వేడి ఏమిటి చలవేవి తినేసిన తర్వాత ఆయనకి ఏదో సమ్ నాన్ ఇట్ మే బీ హ్యావింగ్ సమ్ ఇంపాక్ట్ ఐ సమ్ మీనింగ్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్ ఇక్కడ అత్యుష్ణ శబ్దానికి అలా చెప్పకూడదు చిన్నప్పుడు మేము చూసేవాళ్ళని చదువు పెద్ద చదువుకున్న వాళ్ళు అమాయకంగా ఉండేవారు మా మా అమ్మగారు వాళ్ళను ఏమిటి రానరా సెలవు చేస్తున్నాయి ఏమిటి సెలవు చేయడం ఏమిటి అది అదేంటి చల్లగా ఉండదు చల్లగా ఉండడం వేరు సెలవు చేయడం వేరు వేడిగా ఉండడం వేరు వేడి చేయడం వేరు వేడిగా ఉన్నది మనం తింటుంటే వేడిగా ఉండదు అది లోపలికి వెళ్ళి వేడి చేస్తుంది ఏమిటి పడ్డది నేను అంటే బాడీ టెంపరేచర్ పెరుగుతుంది లేకపోతే బాడీ టెంపరేచర్ తగ్గుతుందన ఈ ఆయుర్వేదంలో వేడి చలవా అనే నాన్ ఇన్క్లేచర్ ఉండే నేను దాని గురించి నెగిటివ్గా కామెంట్ చేయడం నా అభిప్రాయం కాదు బట్ నేనేమంటానంటే ఆయుర్వేద పండితులు అసలు ఆ నాన్ ఇన్క్లేచర్ని ఇంకొకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉన్నది వేడి అంటే థర్మోమీటర్ పెట్టినప్పుడు పైకి లేస్తే దాన్ని వేడి అంటారు చల్లనా అంటే థర్మోమీటర్ పెట్టినప్పుడు డిప్ అయితే దాన్ని చల్లనా అంటారు మీరు యూజ్ చేస్తున్న సెన్స్ ఆ విధంగా వర్తించటం లేదని స్పష్టం అవుతూనే ఉంది దెన్ వాట్ ఈస్ ది సెన్స్ దట్ యు హ్యావ్ ఇన్ మైండ్ అది కొంచెం పెద్దలు ఆలోచించి చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ ఉన్న ఉష్ణ శబ్దానికి దానికి సంబంధం లేదు ఇక్కడ ఉన్న ఉష్ణ శబ్దానికి సంబంధం అర్థం ఏంటంటే బాగా మరిగేటువంటి వేడి బాగా వేడి వేడి అని కొంతమందికి అలవాటు ఉంటుంది నేను ఒక ఆయన ఆయన బాగా వేడి అన్నంలో బాగా వేడి అలాగ పొయ్యి మించి దింపి బాయిల్ అవుతుంటే దింపి తీసుకొచ్చి చారు ఆయన పక్కన పెట్టేవారు ఈ చారుని ఎలా పోసుకునే ఆ వేడి వేడి అన్నాన్ని తినేసేవారు ఆయన అది ఆరోగ్యమని ఆయన అనుకునేవారు అసలు చారులో అసలు ఏ రకమైన న్యూట్రియం లేవు చారు అసలు వాట్ ఈస్ ఇట్ వాట్ వాట్ ఈస్ దాట్ రస రసం అనే పేరుతోటి చలామణిలో ఉంటుంది ఏవో స్పైసెస్ అవి పాడిస్తారు దాంట్లో కొన్ని స్పైసీ ఐటమ్ దాంట్లో న్యూట్రిషన్ ఏముంటుంది ఏముండదు న్యూట్రిషన్ లేకపోయినా తాగడానికి బాగానే ఉంటుంది హారం చేసే పదార్థాలు లేకపోతే పర్వాలేదు మీరు మీరు ఇవన్నీ స్టడీ చేయాలి నేను ఒకసారి న్యూట్రిషన్ సైంటిస్ట్ సెమినార్కి వెళ్ళా ది న్యూట్రిషనల్ వాల్యూస్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ ఫుడ్ అని సెమినార్ న్యూజెర్సీలో అయింది నేను పరిగట్టుకుని వెళ్ళా ఆ సెమినార్ అంతా అయిన తర్వాత నేను ఆయనతో మాట అన్నా మీరు సౌత్ ఇండియన్ ఫుడ్లో దేన్ని మీరు పాస్ చేయలేదు అన్నింటినీ మీరు ఫెయిల్ చేశారు అని వాట్ ఆర్ యూ డూయింగ్ అని అడిగా అంటే ఆయన అన్నాడు వాట్ వాట్ క్యాన్ ఐ డూ అబౌట్ ఇట్ దిస్ ఈజ్ ది టైప్ ఆఫ్ ఫుడ్ యూ పీపుల్ ఆర్ ఈటింగ్ అండ్ సో ఐ కెనాట్ పాస్ ఇట్ జస్ట్ బికాజ్ యూఆర్ ఈటింగ్ అండ్ మొత్తం అన్ని ఫుడ్స్ని ఫెయిల్ చేసి ఏ దేన్ని పాస్ చేయలేదు విత్ కొంచెం కొన్నింటినీ ఏదో థర్టీ మార్క్స్ పర్సంటేజ్ లాగా పాస్ చేశాడు కొన్నింటినీ ఫార్టీ మార్క్స్ పాస్ చేశాడు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మార్క్స్ దేనికి ఇవ్వలేదు మన డిషెస్ అలా ఉంటాయి కాబట్టి లేదండి మా తాతగారులా పెట్టారండి మా ముత్తాతగారు అలా పెట్టారండి అని మీరు ఏదో ట్రెడిషన్ పరంపర అని అలా మొదలు పెట్టకూడదండి టూట్ ఈజ్ నాట్ ట్రెడిషన్ అస్ట్ షుడ్ నో దాట్ టూట్ ఈస్ టైమ్లెస్ట్ ట్రెడిషనల్ కాదు ట్రూత్ అంటే కాబట్టి దానికి అటువంటి సెంటిమెంట్ను మీరు జోడించకూడదు సైన్స్లో సెంటిమెంట్కి వాల్యూ ఉండదు సో సైన్స్ ఈజ్ సైన్స్ ఇప్పుడు ఐన్స్టైన్ గారు చూడడానికి ఏం బాగుండడండి ఫొటోజెనిక్గా ఉండడండి ఆయన చెప్పిన దానికి విలువేం ఉంటుందని అలా అలా అన్నారు సైన్స్ సెంటిమెంట్ ఈజ్ నాట్ ది పాయింట్ ఇది ఆధునిక కాలంలో మీకు సైన్స్ బాగా డెవలప్ అయింది ఫుడ్ ఫుడ్స్ మీద చాలా చక్కటి రీసెర్చ్ ఉంటుంది అప్పుడప్పుడు రీసెర్చ్లో కొన్ని కాంట్రవర్సీస్ ఉంటాయి ఇటు ఉంటుంది ఉంటుంది స్టాండర్స్ మారుతూ ఉంటాయి ఉంటాయి ఇప్పుడు కాఫీ ఉందనుకోండి కాఫీ ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా దాని మీద ఆర్ఎస్ మసాలకు ఒకసారి రివ్యూలు వస్తున్నాడు ఓ బాగుందంటాడు ఆరు ఇంకో ఆరు మసాలాలు బాగుండేది అంటాడు ఇలాంటివి వస్తూ ఉంటాయి అటువంటి కాంట్రవర్సీస్ వస్తాయి అది సైన్స్ యొక్క లక్షణం అవుతుంది that only proves that they are still examining and studying and we prove and we have to match it. At such some controversies if generally overall food about very detailed analysis and science is available to us. So we should also use the science in a proper way and use it in a good way. కాబట్టి అతి తృష్ణ అంటే స్టీమింగ్ ఫుడ్ అలాగా పొగలు వచ్చేస్తున్నటువంటి ఆహారాన్ని తినకూడదు కొంతమందికి కల్టివేట్ చేసుకుంటారు అలాగే స్టీమింగ్ ఫుడ్ తినడాన్ని కల్టివేట్ చేసుకుంటారు అలాగా అది దట్ మే నాట్ బి వెరీ వైస్ థింగ్ టుడు అతి తీక్ష్ణ అంటే మిర్చి తీక్ష్ణ అంటే మిర్చి ముక్కులోంచి మంట వచ్చేటువంటి విధంగా కళ్ళ వెంబడి నీరు వస్తుంది ముఖ్యంగా మిరపకాయ బజ్జీలు మిరపగాయ బజ్జీ అంటే దాంట్లో అంత కారమేగా ఇంకేమీ ఏమీ లేదు ఆ కారాన్ని దాన్ని కొంచెం ఉపశమనం చేయడం కోసం దాన్ని ఇలా అడ్డంగా చీల్చి దాని మధ్యలో ఉల్లిపోయే ముక్కలు ఈ ముక్కలు ముక్కలు వేసి నిమ్మకాయ పోసి ఏదేదో చేసి ఆ కారాన్ని వీడు కొంత దాని ఎఫెక్ట్ కొంత తగ్గిస్తాడు తగ్గించి నవ్వులుతాడు నవ్వులేప్పటికి కళ్ళ వెటి వస్తాయి ఆ నీళ్లను అలా సహించుకుంటూ అనుకుంటూ మధ్యలో నీళ్లు తాగుతూ అవసరమైతే పక్కన బెల్ల ముక్క ఏదో పెట్టుకుని మధ్య మధ్యలో కొంచెం దాన్ని చప్పదిస్తూ మొత్తానికి మెరుగుగా మధ్య అంతా జాగ్రత్తగా భక్షిస్తాడు అటువంటి అతితీక్ష్ణమైనటువంటి పదార్థము తినడానికి మంచిది కాదు తర్వాత రూక్ష రూక్ష అంటే డ్రై ఉన్నవాళ్ళు అన్నంలో కందిపొడి శనగపొడి ఇలాంటి పొడుగులన్నీ కలుపుకు తింటా అప్పుడి మరీ డ్రైగా ఉన్నట్లయితే అది మంచిది కాదు తినడం కూడా కష్టం డ్రైగా ఉందనుకోండి మీకు కండంలో అడ్డుపడి అది సరిగ్గా వెళ్ళదు ఇట్ ఓంట్ గో డౌన్ కాబట్టి దాన్ని కొంచెం దానికి స్నేహము అంటే నూనె వేస్తారు నూనె మళ్ళీ మంచిది కాదు నూనె అధికంగా భక్షిస్తే అది మళ్ళీ అనారోగ్యం కాబట్టి ఏం చేయాల్సి ఉంటుందంటే నూనె బదులుగా నేను రికమెండ్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పొడులు తగ్గించి మీరు కూరలు ఆకుకూరలు తినమన్నారు కానీ పొడులు తినమని చెప్పారు కాదులేండి ఎప్పుడైనా అస్తమానం అన్ని సందర్భాల్లోనూ ఆకుకూరలు ఉన్న ఉండకపోవచ్చు పొడుంటే ఇట్ విల్ హెల్ప్ దెబ్బ ఇట్స్ పాయ్ బట్ దానికి అధికంగా దాంట్లో ముందు సాల్ట్ అధికంగా ఉంటుంది దట్ దట్ ఈస్ ఎ డిసడ్వాంటేజ్ సపోజ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అవి పడవు ఈ కారపొడి కారొడికి న్యూజెర్సీలో గన్ పౌడర్ అని పేరు మా దగ్గర దాన్ని గన్ పౌడర్ని వ్యవహరిస్తారు అక్కడ గన్ పౌడర్ కారపొడి కనపడకపోతే వెరీజీ గన్ పౌడర్ అని అంటే గన్ పౌడర్ ఒక బ్రింగింగ్ అని వాడు తీసుకొచ్చి చాలా సహజంగా దాన్ని గన్ పౌడర్ అని వాడతారు బట్టి దాని ఎఫెక్ట్ మీరు అర్థం చేసుకోవచ్చు సో ఈ పొడులను మోడరేట్గా తక్కువగా వాడటము వాడిన సందర్భంలో నూనె అధికంగా దానికి జత చేయకుండగా పెరుగు కానీ మజ్జిగ కానీ జత చేసినట్లయితే రుచి మెయింటైన్ అవుతుంది నీళ్లు జత చేస్తే రుచి దెబ్బతింటుంది మీకు సాఫ్ట్గా అవడం కోసం కొద్దిగా మజ్జిగ వేసినట్లయితే అది ఆ పొడి లక్షణం తగ్గు డ్రైనెస్ తగ్గుతుంది మీ టేస్టు తేడా రాదు నూనె ఉన్నంత గొప్ప టేస్ట్ నూనెకి టేస్ట్ ఎక్కువ ఉంటుంది మీకు రహస్యం చెప్తా మీరు గమనించండి నేను ఒకసారి ఏదో వంట వంట ఆయన కుక్ ప్రిపేర్డ్ ఈ ఫుడ్ నేను ఆయన దగ్గరికి వెళ్ళాను కానీ ఎందుకని ఆయిల్ అంత ఎక్కువ ఎందుకు నేను ఆయనతోటి క్వశ్చన్ చేశాను ఎందుకంటే కూరల్లోనూ అన్నింట్లోనూ అన్ని పులిహారంటాడు ఇదంటే అన్ని ఆయిలీ ఆయిలీ ఆయిలీ అంటే ఆయన అంటాడు పది మంది మీద ఆయిల్ వేయకపోతే వాళ్ళు రుచిగా లేదంటారండి ఆయిల్ వేస్తే రుచిందంటారని చెప్పాడు అంటే జస్ట్ టు గెట్ ఎ గుడ్ నేమ్ దట్ ది ఫుడ్ ఈజ్ గుడ్ అనే మాట వీడు బాగా ఉండేడు అని అనిపించుకోవడం కోసం ఎక్కువ ఆయిల్ని డంప్ చేస్తారు ఈ త్రోసం ఎక్స్ట్రా ఫ్యాట్ అని వాళ్ళ రూల్ అది త్రో సమ్ ఎక్స్ట్రా ఫ్యాట్ సో దట్ పీపుల్ విల్ ఫైండ్ ఇట్ మోర్ టేస్టీ Suddenly, the cook is playing with your health. You see that. So, you should not allow such things. But in this whole life, you will be able to take this fall.